ఏటి మాటలివి పెన నింపయనా మది నేట వెట్టి దాసుడౌటిది సరియా జీవుడే దేవుడని చెప్పుదురు కొందరు దైవము చేతలెల్లా తమకున్నవా ఆవల కొందరు కర్మమది బ్రహ్మమందురు రావణాదుల విశేషిరతికెక్కిరా మిగుల కొందర దైవమే లేదని అందురు తగ ఈ ప్రపంచమెల్లా తన చేతలా గగనమతడు నిరాకారమందురు కొందరు ఎగువ పురుష సూక్తమెరుగరా తాము ఎనిమిది గుణములే ఇతనివందురు కొందరు అనయము మిగిలిన భవితమవా ఎనయగ శ్రీవేంకటేశ్వరు దాసులై మనుట నిత్యముగాక మరి ఏమినేలా